కీర్తన యాభై నాలుగు నూరవద్దు తాగవద్దు నూరు చేదుగా వద్దు చేరువ ఒకచోట సంజీవి ఉన్నదివో పొలమెల్ల తిరగాడి పొడిబడనేవద్దు తలకక గడ్డపార తవ్వవద్దు ఒలవని వాగుల వంకల వెదకవద్దు చెలగి ఒకచోట సంజీవి ఉన్నదివో మొక్కలాన చెరువులో మునిగి చూడవద్దు నిక్కిన పుట్టల మీద నెమకవద్దు వెక్కసాన చేతి పైడి విలబెట్టి చిక్కులెల్ల బాపేటి సంజీవి ఉన్నదివో దీవులను ఓడలెక్కి తిరుగాడనేవద్దు సోవల బిలములోన చొరవద్దు కావించి గ్రహణాది కాలము వెదకవద్దు శ్రీ వెంకటనాథుడై సంజీవి ఉన్నదివో